పోయిన ప్రేమి తండ్రి మీకు వారు కొన్ని నాలుగు మహిళ రాజావారం పరిస్వామి వారు అయ్యాన్ని అర్థం చేసుకుని మరి ఒకసారి మీకు అర్థం చేయడానికి చిన్న గుప్పుగా మిమ్మల్ని సూచించడానికి మిమ్మల్ని ఆరాధించడానికి అయామ నామాన్ని కనపరచడానికి వచ్చిండగా అయామి మాట ఉండండి అయామ నామం కనపరచే ప్రాదిన అయ్యామ్మ మాటలు తలుపులు అయ్యామ్మ యొక్క స్థితి ప్రార్థన దేవాలి దేవేంటే దేవాలయ చెప్తున్నాం ఎవరైతే రానున్నారో తండ్రి దేవాలంలో నమ్మకం ఏంటంటే సర్వ గణపకు నమకు నీరు మాత్రమే నమ్మకం ఏంటంటే మమ్మల్ని కలిగించుకుంటూ మీరు కేసు క్రీ వారి పరిశుభ్రమైన తండ్రి ఆమె కృ నా హృదయార్పణ విరిగి హృదయా పూర్వాధ నాతో అర్భుతరుడాచన ఆశ్చర్య సమానా ప్రభువా బలవంతుడా బహు ప్రియుడా మనోహరండా మహిమాయూర అర్పిన్దయర్పణ విమచనూలూ సౌందర్యతులతో విమోచనూలూ సౌందర్య ప్రేమస్తులతో నాస్కరించీ ఆరాధితు నే పడేదను భువ నా ప్రాణ ప్రియుడూర అర్పిన్ూ నా హృదయర్పణ గర్బామునాటిన భరుణింపకా గర్బామునాటిన భూ కరుణిన్ సీ మరచు నా మరచి నీవన్నడు మరువూ విడవవు ఎడబాయూ కరుణారజ నా ప్రా న ప్రియుదయేస్తూ రజ నా అర్పణ నితిని నాపే ప్రకటించును నిరపేవులు ప్రకటించును కృతజ్ఞతాసు ప్రేమను నివరించును భీముచ యుడా విమోిసీనా పడే తన ప్రశంతును హై లు చేస్తాం వాత్రముందు సౌత్రం కాబా పరిశుద్ధి గొప్ప దేవ సరశక్తి సంపూర్ణ మహోన్న దేవానికి గడిచిన కాలం మమ్మల్ని కాచి కాపాడైన నీ కృపలో మమ్మల్ని భద్రపచుకోవాలి కటీ లక్ష్మీ పెట్టుకోవాలి దివరాత్రులు మమ్మల్ని కాచి కాపాడు దీవ కృపల్ని తీసుకోవడం ప్రభావి ప్రభావిస్తున్న తెచ్చుకున్నాను మొదటి కొరం పత్రిక రెండో అధ్యాయము రెండు వాక్యాలను మనం చూసుకున్నాం ఇక్కడ ఏమిటంటే దేవుడు ఇందును పూర్చి దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏది సిద్ధపరిచనో అవి కంటికి కనబడలేదు చెవిటి వినబడలేదు మనుష్య హృదయములకు గోచరం కాలేదు అని రాయబడి అన్నాడు అలలియ చూడండి దేవుడు మనల్ని ప్రేమించిన వారి కొరకు ఆయన ప్రేమించే వారి కొరకు అంటే దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించింది కాబట్టి ఆయన ప్రేమించిన బిడ్డల కొరకు దేవుడు ఏవో సిద్ధపరిచింది కానీ ఆయన సిద్ధపరిచిన ప్రతి ఒక్కరికి కంటికి కనిపించలేదంట చెవికి వినబడలేదు మనుషులు హృదయానికి గోచరం కాలేదు ఏమి సిద్ధపరిచండి ప్రభు మన కొరకు అన్నప్పుడు ఒక విధంగా ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చినప్పుడు ఆయన అనేకులు ప్రేమించండు దేవుడు లోకం ఎత్తగానే ప్రేమించను తన అద్వితీయ అలా ఆయన అందరూ రక్షణ కొంతకు దేవుడు ఈ లోకానికి ఆయన అడి మన దేశం ఈ లోకంలో కుమారుడుగా ఆయన ధరించి ఈ లోకానికి వచ్చి ఆయన రక్తాన్ని కాచి మనకు పాపముల నిమిత్తం ఆయన ఆ కలవరికల్లో మరణించి మనకు రక్షణ కాబట్టి రక్షణ అనేది ప్రభు మనకు అనుగ్రహించండి కాబట్టి అది ఒక అదొక విధానం కానీ సిద్ధప ఇంకా ఏవో సిద్ధపరిచిండు దేవుడు రక్షణ రక్షణ కొరకు ఈ లోకంలో మనం రక్షించుకుని మన కొరకు దేవుడు ఎక్కి ఆయనను రక్షించి మనం రక్షించుకున్నాడు తర్వాత రక్షణ బదిన ప్రతి ఒక్కరికి దేవుడు ఏదో సిద్ధపరిచిండు అనేది మనం తెలుసుకోవాలంట అల్లలిగా కాబట్టి అనేకులు అది పాత నిబంధన కాలం నుంచి కూడా ప్రవక్తల ద్వారా దేవుడు అనేక పదయాలు మాట్లాడిన ప్రవక్తల ద్వారా ఆయన వచ్చి అందరిని రక్షణ అని ఎన్నెన్నో విషయాలు దేవుడు అక్కడ ప్రవక్తల ద్వారా మనం చూస్తాం కానీ భవిష్యత్తులో ఏం జరగబోతుంది కూడా ప్రవక్తలు బయటకు వచ్చిన ఆ కాలంలో ఇస్టాల్ ప్రజలు ఆ మధ్యలో ఉన్నప్పుడు ఆ ప్రవక్తలు ప్రవర్తించడం అవన్నీ ప్రవక్తకు బయలుకొచ్చాడు దేవుడు కాబట్టి ఏంటన్నప్పుడు ఆశ్చర్యకరంగా మన ఒక వాక్యం ధ్యానించాం అజీజ్ నగర్ ప్రాంతంలో ఆ అబ్రహాము అంత ధనవంతుడై ఉంది ఎంత ధనం సంపాదించుకున్నదైనా అంత ధనికులు బహుధనికులు ఆశ్చర్యకరం అవుతుంది ఏంటంటే ఆయన ధనం సంపాదించుకున్న గానీ ఇంకా ఏదో పొందుకోవాలా ధనం కాదు ఇది నేను చూడండి కాదని చెప్పి ఇంకా ఏదో ఉంది దేవుని దగ్గర ఏదో దేవుడు ఇస్తాను చెప్పి ఎక్కడ వస్తే అక్కడ పోయి గుడారం వేసుకున్నాడు స్థిరమైన గుడారం లేడానికి అంటే ఏదో సిద్ధపరి దేవుడు ఏం సిద్ధపరిచన్నప్పుడు అదే మన బైబుల్ రాయబడింది కాబట్టి రక్షణ బుంది ఒక స్టేజ్ వరకే మనం వెళ్లి అక్కడే ఆగిపోతాం కాని కానీ దేవుడు ఏదేదో సిద్ధపర్చండు అని ఆ విషయము తెలుసుకొని ఈ లోకంలో చాలా కాబట్టి అది తెలుసుకొని మనం ప్రభును మైము పరచాలా రక్షణ బొందిలో మనం అందరం కూడా ఏం సిద్ధపరిచప్పుడు రక్షణ ప్రణాళికలో ఏందన్నప్పుడు ఆయన చిత్తము ఆయన ప్రణాళిక ఏం తల్లేదు మనం అనేకులు ఈ రోజు కూడా గ్రహించలేని చిత్రులుంటారు అంటే మన కానీ ఏం సిద్ధపరిచినప్పుడు కానీ అవులు కూడా ఈ విషయము అర్థమైంది ఏం సిద్ధపరిచి అది కంటికి కనిపించారు కాబట్టి కళ్ళతో మనం చూడలేకపోతున్నాం ఎందుకు చూడలేకపోతున్నాం అంటే అవి ఆత్మ వల్లనే అవి బయలుపరుస్తాయని అక్కడికి కాబట్టి ఇవి ఎందుకు మనకు అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎందుకు అర్థం చేసుకోవాలి ఎందుకు ఇంతగా తెలుసుకోవాలన్నప్పుడు మనకి దేవుడు ఏమి ముందు ఏం జరగబోతుందో భవిష్యత్తులో మనుషులు ఎక్కడ జీవించబోతారు ఏ రీతిగా ఆయన రాకపోతే మనం సిద్ధపడాలి అలీకు సిద్ధపడాలి రక్షణ ప్రణాళిక ప్రణాళికలు కాబట్టి ఆయన ఆయన యొక్క ఆయన ప్రణాళిక ఆయన పర్పస్ ఆయన వీళ్ళిందో అన్ని మనం తెలుసుకోవాలంట కాబట్టి ఈ రోజు కూడా తెలుసుకోవాలని సిద్ధులు చాలా మంది కాబట్టి ఆయన తెలుసుకోవాలంటప్పుడు మన ప్రయాసం ఎట్లా ఉండాలి వాళ్ళు తెలుసుకోవడం పట్ల మన మన ఆత్మీయ జీవితం ఎట్లా ముందుకు తీసుకోవాలా అనే విషయం చెల్లికి వినబడలేదు మనిషి ఒక దేనికి అర్థం మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వల్ల బయలుపరిచి ఉన్నాడు కాబట్టి పరిశుదాత్మ అభిషేకం మనం పొందుకొని రక్షణ పొందుకున్న చాలా మంది జీవితంలో మనకు పూస్తూ రక్షణ వరకే పొందుకుంటారు కానీ పరశుదాత్మ అభిషేకం మనకు ఉండదు కాబట్టి దాని ఆయన ఆత్మ అభిషేకం మనకి లేకపోతే ఈ సత్యం మనకు అర్థం కాదు ఇది మనం చూడలేము ఈ వాక్య ప్రకారంగా ఎందుకు ఇది వీళ్ళు ధ్యానం చేతులు అర్థం ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని ఆత్మకు వాళ్ళు చోటు ఇవ్వరు చాలా మందిలో చాలా మంది వాళ్ళు ఆ దేవుని ఆత్మకు చోటు ఇవ్వరు ఎందుకంటే పరిశుద్ధాత్మ మీదకి వచ్చింది సర్వసత్యం వాక్యం చదువుతున్నారు కానీ కానీ ఆ ఆత్మ మన హృదయంలో ఉంటే దేవుని ఆత్మ మన హృదయంలో ఉంటే మనకు చట్టాన్ని బయలుపరచడం ఇవన్నీ మనం చూడగలుగుతాం అనే తలంపు వాళ్ళకి రాదు ఎందుకంటే చూస్తారు వాక్యం చదువుతారు వెళ్ళిపోతారు కానీ మన ఉండకుండా అవి ఏం ఏం ప్రమాణానికి బయలుపరచడం అనేది మనం తెలుసుకోవాలంటే చాలా మంది బైబుల్ ఒక్కటి కాదు చాలా విషయాలు ఉంది బైబుల్ కాబట్టి ఈ చివరి కాలంలో మనం వాటి మనం తెలుసుకోవడానికి మనం ఎన్నెన్నో వాక్యాలు ధ్యానిస్తున్నాం అనేక కార్యాల నుంచి కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకొని మనం ఏం చేయాలి అనేకులు వాటి ప్రకటించాలా అవి ఆత్మ వల్లనే బయలుపరచబడతాయి అని పౌరులు చూడండి పౌలు కూడా అదే ప్రయాసం కలిగి ఉంటారు పాతడి బంధన కాలంలో అదే ప్రయాసం కలిగి ఉంటారు చాలా మంది మనం చూసినప్పుడు రెండొక రెండు పదకొండు అధ్యాయము ఆ ప్రయాసంలో ఆయన వెళ్ళినప్పుడు ఎందుకంటే పౌల మనం చూసినప్పుడు ఆయన ఒకప్పుడు ఇంత భయంకరంగా ఆయన దేవుని బిడ్డలు హింసించేవాడు చిత్తలొ చేసేవాడు ఏసుప్రభు దేవుడికి రాదని ఆయన యువవైన దేవుడు అని అని తెలికానీ ఆ రీతిగా హింసించేవాడు నేను నేర్చుకున్నదే సత్యం అని ఆ ధర్మశేస్త్ర ఉపదేశకులు అక్కడ చాస్తల పని దగ్గర ఆజ్ఞ తీసుకుని ఆయన అనేకులు హింసించడం అవన్నీ మనం చూస్తూ ఉంటాం కానీ ఒక టైంలో దేవుడు ఆయనకి బయలుపరుచుకున్నప్పుడు ఆయన ఒక దర్శనం తీసినప్పుడు అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడటం అప్పటి నుంచి యేసుప్రభే దేవుడు ఆయన వేసే దేవుని కుమారుడు అని ప్రకటించడం తర్వాత ఆ ప్రయాసంలో అవి ఏంటనేది ఆయన దేవుడు ఎన్నో విషయాలు బయలుపరిచాడు దేవుడు పౌలకి కాబట్టి ఆ ప్రయాసంలో ప్రభు దేవుడు ఎన్నో విషయాలు బయలుపరిచినప్పుడు ఎన్నో శ్రమలు పొందారు పౌరు భక్తుడు శ్రమలు పొందున్న ఆపదలు పొందున్నారు ఇక్కడ మనం చూసాం ఇక్కడ ఇరవై నాలుగో అధ్యాయము రెండో కొన్ని పదకొండో అధ్యాయం ఇరవై నాలుగో వీధుల చేత అనేక ఒకటి తక్కువ నలభైది దెబ్బలు తింటుని మమ్మరు బెత్తెమ్మలతో కొత్తబడి ఒకసారి రాళ్లతో కొత్తబెడితీని మమ్మూరు ఓడ పగిలి క్షమపడు తిని ఒక రాత్రిం బౌలు సముద్రంలో అనేక పర్యావరణాలు ప్రయాణంలోను నదుల వలన ఆపదల్లోను దొంగల వలన ఆపదల్లోను నా అన్య జీవుల వలన ఆపదలోను సముద్రము ఆపదలోను కప్పట సమోదల వల్ల ఆపదలోను ఉంటుంది ప్రయాసంతోను కష్టంతో తరచుగా జాతరతోను ఆకలితోనూ తరచుగా ఉపవాసముతోనూ చలితోను దిగంతో ఉంటుంది ఇక్కడ చెప్పవలసిన అనేకములు చూడండి ఆయన ఎందుకు అంతగా ప్రయాసపడి ఆయన ఆత్మీయ జీవితంలో ఏదో తెలుసుకోవాలా దేవుడు ఆయన ప్రభు ఆయనకి ఏ విషయాలు బయలుకొచ్చాడు కాబట్టి ఇవన్నీ ప్రయాసంతో ఎంత కష్టమైన పర్లేదు ఎంత ప్రయాసమైన పర్లేదు అర్థం చేసుకుని అనేకులకి ప్రకటించాలా ఆయన జీవితకాలం అంతా తీర్మానించుకున్నాడు కానీ అవి ఆయనకు ఆయన చూసిండే ఆయన చూసినట్టు ఖచ్చితంగా ఆయన కాబట్టి అంతగా ప్రయాస పడి ముందుకెళ్ళి అంటే మనం తెలుసుకోని ఇక్కడ ఏం చెప్తున్నాడు వాక్యంలో కాబట్టి ఆ కంటికి కంటించి ఆ చెవికిబడి అర్థం కాని మనం తెలుసుకోవాలా మనకు ప్రవహిస్తూ ఉంటాడు ఎట్లా ఆత్మరూపకంగా అంటే ఆత్మ వలే బయలుపరుస్తున్నాడు కాబట్టి ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నప్పుడు ఆ ప్రయాసంతో మనం ఆయన ఆహ్వానించినప్పుడు మన హృదయంలోకి వచ్చినప్పుడు మన సర్వ సత్యంలోకి మనం పోతాం ఆ సత్యం మనం పట్టుకున్నప్పుడు ఎంత ప్రయాసపడి ఎన్ని క్రమ వచ్చినా నాకు ఎంత ఆపదించినా పర్లేదని తీర్మానంతో ఆసక్తితోనే మనం ఏం చేస్తాం ముందుకు సాగిపోతూ ఉంటాం సమోచనా బాధించే మన దేని విషయాలు కూడా మనం కానీ ఇవన్నీ అవన్నీ చూసుకుంటేనే కానీ ఇంకొక విషయం అక్కడ చెప్తున్నాడు అక్కడ అంటే కాబట్టి ఇంకొక ఏం విషయం అని చెప్తాడు ఇవి గాక సంఘములన్నింటిని గుర్చిన చింత కలదు కాబట్టి సంఘాల గురించి కూడా చింత ఉందంట సంఘం అంటే దేవుని గెడ్డలు రక్షడ దేవుని గెడ్డలు ఆయన శరీరం కాబట్టి వాళ్ళందరికీ చింత కూడా ఉందంట ఇవి అంటే ఎన్నో ఉంది అంటే అంటే ఒక పని చేయలేదు ఆయన దశలో ఎన్నెన్నో విషయాలు ఎన్నెన్నో ఆపదలు ఉన్నా కానీ ఎన్నో కష్టాలు ఉన్నా గానీ దేవుని స్వార్థ మధ్యకు కాబట్టి ఆయన భారం తెలియదేనా తిరుగుతుందంట ఈ రోజు ఒక భారం ఉన్నప్పుడు రేపు ఇంకొక భారం ఇంకొకటి యాడ్ అయిపోతుంది అట్లా యాడ్ అయిపోతుంది అట్లా నిన్న దినము అవన్నీ భరించుకుంటూ ముందుకు పోయి సేవ చేసినట్టే ఎంత ఆసక్తి ఎంత తీర్మానం ఉండాలి అంటే తెలుసుకోవాల దేవుని తెలుసుకున్నాడు ఆయన ఆయన తెలుసుకున్నాడు తెలుసుకోండు కాబట్టి అంతగా ప్రయాసపడి అనేకులు అతను ప్రకటించాలా అని తీర్మానించుకున్నాన తన చివరి వరకు కాబట్టి మరణం ఆయన మెడ మెడ వరకు ఇంతగా ఆయన దేవుని కూడా భయపడకుండా ఈ సత్యాన్ని పట్టుకొని అనేకులకు ధైర్యంగా చూపించినట్టు అంటే మరణాన్ని కూడా భయపడలేదు కాబట్టి చివరిగా సంఘాలు వచ్చిన చింత కూడా నాకు ఉందంటాడు ఈ భారం దిన దినము నాకు కలుగుతున్నది కాబట్టి ప్రతిరోజు ఆయనకు ఒక భారం కలుగుతూనే ఉన్నాను బాటల్ భారం కాబట్టి ఇలాంటి భారం కూడా మనం కలిగి ఉండాలి ఎందుకంటే మనం ఏ భారం అంటే అక్కడ అంటాడు ప్రయాసపడే మోస్తున్న సమస్త జనర అడ్డుకు రామాడు ఏం భారం అనేది ఇక్కడ మనం చూసుకుంటున్నాం కాబట్టి పౌలు దోచిన భారము దేవుని స్వార్థ దేవుని సేవా భారం వచ్చింది ఆయన కంఫర్టబుల్ అయితే ఎప్పుడు కూడా లేదు ఎందుకంటే ఈ వాక్య జానిస్తుంటే మనకు అనిపిస్తుంది మనం కూడా పౌరులు భక్తుల తయారగలదు ఆయన అంతగా శ్రమబం అయినప్పుడే అంతగా ఆయన మనలాంటి కదా సాధారణంగా మనిషే కాబట్టి దేవుని శక్తి దేవుని కృప ఆయన ఉంది ఆయన ఇంతగా తెలుసుకొని ముందుకు పోవాలని తీర్మానిచ్చుకున్నాడు దేనికి కూడా అడ్డకు సరే అడ్డం కానీ అధిగమించుకొని ముందుకు పోయాడు అంత భయంకర ఊరబద్దలైపోయినా ఫామ్ గడిచినా ఏం చేసినా కానీ ఆయనకి ఈ హాని జరగలేదు చూడండి అంత తీర్మానం అంత ఆసక్తి కాబట్టి మనకు మనం ఆయన తెలుసుకున్నప్పుడే వస్తుంది కాబట్టి ఆయన తెలుసుకోండి కాబట్టి అవన్నీ ఆత్మలు చూసిన అవన్నీ ఆయన ఇట్లా తెలుసుకుని ఆయన ప్రణాళిక ఏంటి దేవుని యొక్క సంకల్పం ఏంటి అన్ని ఆయన తెలుసుకోడు కాబట్టి ఆయన పత్రికల్లో ఆయన సంకల్పం గురించి దేవుని ప్రణాళికలు చాలా వివరంగా రాస్తాడు కాబట్టి ఆ కంటి కనపని చెవుకి మనకి అర్థం కానీ మనక తన ఆత్మ ద్వారా బయటపరిచినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ యొక్క మనం కూడా ఆ మనం ప్రకటించి ఆయన ఆ యొక్క సత్యంలోకి మనం నడిపించాల అనే విషయం అక్కడ చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ ఇంకా ఒక విషయం చెప్తున్నాడు అక్కడ ఎవడైనాడు బలహీనుడు నేను బలహీనుడు కాను అంటారు కాబట్టి బలహీనం అంటే ఎంత బలహీనతలు ఉన్నా కానీ వాటి అన్నింటిని అడిగ్రయించుకున్నాడు కాబట్టి ఆయన కూడా బలహీనుడు అని చెప్తున్నాడు అక్కడ కాబట్టి బలహీనతలు అని వస్తూ ఉంటాయి కాబట్టి వాటి అన్నింటిని మనం సహాయకుడు కాబట్టి పౌలు ఒక విషయం అక్కడ చెప్తాడు తిలుపు పత్రికలో నన్ను బలపరచేవాని అంటే నేను సమస్తం చేయగలను కాబట్టి ప్రభు బలపరచోతే అవన్నీ ఆయన చేయలేడు ఆయన ఇంపాసిబుల్ అని కానీ ఆయన కృపను ఆయన ఎప్పుడు కృప తోడుగా ఉంటుంది నా కృప చాలు బలహీన నా శక్తి సంపూర్ణమవుతుంది పౌలు నా కృప నీకు చాలు అంటాడు రహ నాకు ఈ శరీరంలో ఒక ముళ్ళు ఉందని ఆయన ఆయన అది నీకు లేదు నా బలహీనత నా నా శక్తి సంపూర్ణమవుతున్నది పౌరు భయపడకు కాబట్టి ఎన్ని బలహీతలు ఉన్నా కానీ ఎంత ఉన్నా గానీ అటు అన్నింటినీ ఛేదించుకుని ఆయన వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించినట్టు మనం చూస్తాం చూడండి అదే విషయంలో ఆయన ప్రకటించినప్పుడు ఎందు ఆయన ప్రకటించడమే కాకుండా ఇతరులను కూడా ఆయన రక్షణలోకి నడిపించినట్టు మనం చూస్తాం చూడండి రెండు కొరింది అదే రెండు కొరింది ఎనిమిదో అధ్యాయంలో ఇరవై మూడవ వచ్చినంలో ఇక్కడ సీకృష్టి చెప్తాడైనా ఇరవై మూడవ వచ్చిన ఏముందంటే క్రీటు ఎవరని ఎవరైనా అడిగిన ఎడల అతడు నా నా పాలివాడును మీ విషయంలో నా దట్ట పండివాడునై మన సహోదరులు అడిగిన ఎడలా వారు సంఘంలో దూతలు క్రీస్తు మహిమలనై ఉన్నారని నేను చెప్పుతున్నాను అంటే అంటే పౌలు తీటుతును కొంతమంది దేవుని తయారు చేసిన ఆయన సేవ చీతంలో కొంతమంది శిష్యులను తయారు చేసిన ఆయన సేవలో కొంతమంది సేవకులు తయారు చేసి ఆ కొరీ సంఘాన్ని పంపిస్తున్నప్పుడు ఎవరన్నా అడిగితే ఈయన ఎవరైనా అడిగితే అక్కడ చెప్తున్నా వివరంగా చెప్తుండ్రు అద్య వివరంగా చెప్తున్నారు మన సహోదరులు ఎవరు సహ ఎవరే వారు సంఘముల దూతలను క్రీస్తు మణిమణ ఉన్నారని నేను చెప్పుతున్నాను కాబట్టి మీ ప్రేమ యథార్థమైందని మీ విషయమైన మా అతిశయము అడ్డం కాలేదని వాడికి సంఘం లేదంటే కనబచ్చుడి చూడండి కనబచ్చుడి అని అంటే ఆయన ప్రయాసము ఏందనేది అక్కడ చిత్రుడు అంటే చూడండి కాబట్టి పౌలు కూడా ఆయన త్వార్త ఆయన వాళ్ళు కూడా పరిచయ కొరకు ఆయన నడిపించినట్టు మనం చూస్తాం కాబట్టి చూడండి చాలా సంఘంలో మనం చూసినప్పుడు వాళ్లే తయారైతారు వాళ్ళ పిల్లలే తయారైతారు కానీ ఎదుటి వాళ్ళు సహోదరులు సంఘానికి వచ్చేవాళ్ళు మంచి వాళ్ళు తయారు దేవుని సేవ కొరకు వాళ్ళని మంచిగా తయారు చేసే వాక్యం ప్రకటించే వాళ్ళని మంచిగా కడిగి చేసే వాక్యంలో వాళ్ళు అనేకలకి నడిపిస్తున్నా ఎక్కడ తక్కువ చూస్తాం కాబట్టి ఈ భారము దిన దినం మనకు ఈ భారం ఎక్కువైపోతుంది కాబట్టి భారము ఆయన మనం ఈ చిన్న భారానికి మనం ఎక్కువైపోతుంది అనుకుంటున్నాం కానీ ఆయన ఎంతో భారం భరించాం ఈ లోకపా ఒకటేసారి ఆయన బుద్ధాన్ని మనం వచ్చింది కాబట్టి అంతకన్నా భారం మనం భరించలేదు కానీ ఈ సువార్త భారం మనం దిన మనం మనకు భారం అది కాబట్టి మనం ఏం చేయాలంటే అనేకులకు మన నుంచి ఈ సువార్త అనేకులు మనం చెప్పాలా హలడిగా అట్లా చేసినప్పుడే వాళ్ళు సంపూర్ణమైన సత్యంలో వాళ్ళు వాళ్ళు పోతారంటే మనం చూస్తూ ఉంటాం చూడండి ఎందుకు అన్నప్పుడు పేతరు కూడా ఒక విషయం జ్ఞాపం చేస్తున్నారు ఎందుకంటే ఆయన చూడండి మన ఈ గుడారాన్ని విడిచిపెట్టాలా ఈ గుడారాన్ని కట్టిన విచ్చిపెట్టాలి అంటే ఈ లోకాధిపతి మనం ఇచ్చా అంటే ఈ లోకంలో మనం ఉన్న గానీ అన్నింటిని మనం షేద్ించుకోవాలి అది అడ్డంకులు వస్తూనే ఉంటాయి మనం ఏదో ఒకరు ఒప్పుకో ఉంటాయి కానీ ప్రభావితం మనకు సహాయకుడు కాబట్టి పౌలు కంటడు ప్రతి బాధల్లో కష్టాలు ఏమన్నా గానీ ఉపాయం అపాయంలో ఉన్నా కానీ మేము ఉపాయం లేని వాళ్ళని కామెంట్ అడుగుతున్నా ఇంకోటి ఇక్కడ వాక్యంలో కాబట్టి ఏది వచ్చినా గానీ ఆయన మాకు సహాయకుడు ఆయన శక్తి పేతనే మేము ముందుకు పోతున్నాం చెప్తుంటుంది కాబట్టి మనం ఆయన శక్తిని పొందుకొని ఆయన అభిషేకాన్ని మనం పొందుకొని చట్టే అర్థం చేసుకుని మనం అనేకులు మనం ప్రకటించినప్పుడు అనేకులు దేవుడు వాక్యలోకి వెళ్తారు అందుకే కేతుడు రాచిన రెండో పత్రికలో ఒక విషయం అక్కడ చెప్తాడు కేతుడు కేతుడు రాచిన రెండో పత్రిక ఒకట అధ్యాయం పైన వచ్చిన వచ్చిన చూస్తే కాబట్టి మీరు ఈ సందతులు తెలుసుకొని అంగీకరించిన సత్యం అందు స్థిరపరచబడిలను అంటే ఈ సందతులు మనం తెలుసుకొని మనం సత్యంలో ఉన్నా గానీ వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయటకు సిద్ధంగా ఉన్నాను అంటే ఇప్పటికే జ్ఞాపకం చేయబడుతుంట అంటే ఎందుకు ప్రభు విషయం చెప్తున్నా ఒకవేళ నేను సత్యంలో ఉన్నా ప్రభుని తెలుసుకున్నాను ఒకవేళ అట్లా దీమాలో ఏమన్నా మోసపోతలేమో అని అటు అడుగున్న దేవుడు పౌలు ఎట్లా హెచ్చరించడు సంఘాలకి పేతరు కూడా తన ఆత్మీయ జీవితంలో తన అనుభవంలో కూడా ఈ విషయం చెప్తున్నాడు మీరు సత్యమందులే స్థిరపరచబడి ఉన్నను వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయటం సిద్ధంగా ఉన్నాను కాబట్టి ఎప్పుడు ప్రభు మనకి ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాం అటు గడుగులు ఎందుకంటే ప్రతి దశలో మనం వాటి గడుగును మన జీవితాలు మనం పరిశీలించుకుంటూ మన సంపూర్ణ సిద్ధి పొంది మన ముందుకు సాగిపోతూనే ఉండాలి ఆయన వాక్యం లేబట్టి ప్రతి క్షణం మనం ఇవన్నీ అవగాహన ఈ వాక్యాలు మనం నెమరేసుకుంటే చేసుకుంటూ మన సంపూర్ణ మనం అట్లా పోయినప్పుడు మనం ఆయనలో మనం సాగిపోగలం కాబట్టి ఏం చూస్తున్నా అక్కడ పదమూడు మరియు మన ప్రభు అయిన వేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారం త్వరగా విడిచి పెట్టవలసినవి ఎదిగి కాబట్టి నేను ఈ గుడారంలో ఉన్న కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొని చున్నానంటే ఆయన రేపుతో అంటే రెచ్చగొట్టాం అంటే అంటే మనలో ఒక ఆసక్తిని కలిగిస్తున్నాడు కాబట్టి ఈ యొక్క విషయాలు మనం దేవుని వాక్యాలసారి మనం వాక్యం బయలుపరచబడుతుంటే మనకి ఎక్కడైన ఆసక్తి అవులు నేను ఉండకూడదు నేను ఎందుకు ఎట్లా తయార్డ్ కాకూడదు ప్రభులు ఎందుకు సాగిపోదా అది ఏమంటారు అది అట్లా అంటే రెచ్చగొట్టేది కాదు అది అంటే మన ఆసక్తిని రెచ్చగొట్టం అంటే ఆసక్తి అది అట్లనే ఉంది కాబట్టి దానికి ఒక బూస్టింగ్ లాగా దానికి ఒక ఎనర్జీ లాగా మన మన అట్లా అనే ఎనర్జీ మనకు రావాలంటే ఆసక్తి విషయంలో మనం మన చక్రవర్తి గారు చెప్పింది మాంజులు కాక ఆత్మ తీవ్రత అంటే ఆత్మల తీవ్రత కలగాలని ఆయన ఏం చేస్తుంది అక్కడ న్యాయ నేను మిమ్మల్ని రేపు న్యాయం అని కాబట్టి ఈ విషయాలు మనం అనేక చెప్తున్నప్పుడు వాళ్ళ ఆసక్తి రేగాల వాళ్ళ తగులు రేగాలనేటి ఎంతో భారం కలిగి ఉంటే పౌరులు అన్ని సంఘాలు తేలిస్తూ వాట ప్రకటించు భయంకరంగా ఆయన మీద అక్రంగా డొంబిగా వచ్చిండ్రు వచ్చి పని మళ్ళీ ఆయన రాళ్ళతో కుట్టిల్చి బయటపడేసినా గానీ ఆయన మటుకు ఆయన చూసిన మాకు విధానము ఆయన ఎంచుకున్న సంకల్పము ఆయన మరణ వగిన అంతగా తీర్మానించుకుని అయినా ఆయన స్వార్త ప్రకటించింది కాబట్టి ఈ చివరి కాలంలో మనం కూడా అట్లా మనం ప్రకటించే వాటిలాగా మనం ఉండాలి అనే కుటుంబం చూసిన విషయాలు ప్రభుత్వ మరణమే దానికి సాదృశం కాబట్టి ఆయన ఏంటిగా వచ్చిండు ఆయన ఆయన ఎన్నో ఆయన శరీరంలో ఉన్న గాని చాలా బలమీతలు వచ్చినా గాని ఆయన వాటి అన్నింటిని ఛేదించు ఒక దశలో ఆయన శరీరంలో ఉన్న గాని ఆత్మలో ఉన్నవాడు చూడండి అన్ని రెండు రోజులు పాటించు ఆయన శరీరం బలహీతలు ఇచ్చినప్పుడు వాటిని ఉన్నప్పుడు వాటిని అడిగి అంటే రెండు రోజులు పాటించిన ప్రభుయే మనకు దానికి నిదర్శనం కాబట్టి మనం అలాంటి బాహనీత నుంచి మనం ముందుకు పోయినప్పుడే మన ఇలాంటి ఇలాంటి పౌల సేవ చేయగలం అనేది ఇక్కడ వాక్యం ద్వారా మన మాట్లాడుతుంది అదే రీతిగా పౌరులు అదే విషయం వ్యాఖ్యలు చేస్తారు హెబ్రూ రాసిన పత్రిక ఆ హెబ్రూ రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఏడవచ్చినంలో ప్రభు ఒక విషయం మన ప్రభు గురించి ఇక్కడ చూడండి శరీరదారి ఉన్న దినములలో మహారోదన తో కన్నీళ్లతోనూ తన మరణము నుండి ప్రార్థనా రచనలు సమర్పించి అంటే ఆయన చర్యల దారి ఉన్నప్పుడు మహారోజంతోనూ ఆ గీష్టమైన తోటలో మనం ప్రార్థన చేసినట్లు మనం చూస్తాం ఎంత అంతగానై అంతగా ప్రార్థన చేస్తే రక్తతో ఆయన కళ్ళకి రక్త బిందులు అంటే కల్లీలు అట్లా పడిపోయినట్టు అంతగా ప్రార్థన చేసిన కాబట్టి సమర్పించి భయభక్తులు కలిగిలందున ఆయన అంగీకరింపబడ్డాను కాబట్టి అంత శ్రమ వచ్చినా గానీ ప్రభు ఆయన ఆయన ప్రతిదీ ప్రభుకి సమర్పించి ప్రార్థన ద్వారానే దాన్ని విజయం పొందుకున్నట్టు అక్కడ ఒక నేర్పిను అంటే ఆయన చెలు మనం పొందుకుంటే ఎంత వేదన ఉండాలి ఒక ఎంతగా ఆయన వేదన పట్టడానికి అంటే బహుభయంకరమైన క్రమ అది కానీ దాన్ని జయించాలన్నప్పుడు మనం కూడా ఆత్మీయంగా చేసుకున్నప్పుడు మన ప్రభుత్వం నిరస్సు మన ప్రభువు ఎట్లా జయించుందో అంత అట్లా కూడా మనం కూడా వాటి అన్నింటిని అధిక్రమించి జయించినప్పుడే ఆయన సంపూర్ణ సత్యాన్ని మనం పొందుకొని మనం ముందుకు పోగలం అయితే ఆయన అంగీకరింపబడిన ఆయన కుమారుడు అయ్యింది ఆయన అక్కడ కామ పెట్టును ఆయన అంటే దేవుడే ఆయనే కుమారుడయ్యుండయో ఆమెను పొందిన శ్రమ వలన విధేత నేర్చుకున్నాను కాబట్టి ఎన్ని శ్రమలు పొందినా కానీ ఆయన విధేత నేర్చుకుని అంటారు ఆశ్చర్యంలో శ్రమ శ్రమ పొందితే విధేతా శరీరంగా ఉన్నవాళ్ళు శ్రమ నాకు ఎందుకు వస్తుంది నాకు కష్టం ఎందుకు వస్తుంది ఇంకా వాళ్ళ శరీరంలో తయారైపోయి నాకు దేవుడే నాకు ఏం చేసిన చెప్పి మాట్లాడుతూ ఉంటారు అట్లా మాట్లాడి వాళ్ళ ఇంకా దిగజార్చుకుంటా ఉంటారు కానీ ఇక్కడ ఆ శ్రమ అది చూడని ఒక విషయం అని అర్థం ఏంటంటే ఇక లోకాలితమైన శ్రమ పొందితే నువ్వు శరీరంగా తయారవుతావు కానీ నువ్వు ఆయనలో ఉంది శ్రమను నువ్వు విజేత అన్న విషయం అక్కడ జ్ఞాప్యం చేస్తున్నాడు కాబట్టి రెండు ఒకటి పౌలు ఆత్మలో శ్రమ పొంది ఆత్మీయ జీవితంలో ఎంత శ్రమ పొంది కానీ ఆయనకు మహిమకరంగా ఆ శ్రమ అతను వీడితే నేర్చుకున్నాడు పౌలు ఎంత వీడైతే నేర్చుకున్నాడు కాబట్టి ఎందుకంటే ఆయన మరణము ఆయన ఆయన ఆయన మరణించిన విధానము ఆయన చూసింది కాబట్టి ఇంత డీటెయిల్స్ గా ఇంత పర్ఫెక్ట్ ఆయన చూసింది కాబట్టి అవి రాయగలిగింది ఆయన కాబట్టి మనం జీవితం కూడా ఎట్లా ఉండాలన్న విషయం అక్కడ చూస్తున్నాం ఆయన మరియు ఆయన ఈ యొక్క విషయాలు మన మన వాక్యాలు అంత ఈజీగా మనకు అర్థం కావు కాబట్టి తవ్వే మన సాహితుడు ఆయన ఆత్మ మనలో ఉండి నడిపిస్తా ఉంటారు ఎందుకంటే పాత నిబంధనలో ఉన్న సమక్తల్లో కూడా వాళ్ళు ఎందుకు అంతగా చెప్పారంటే ఖచ్చితంగా దేవుని ఆత్మ నడిపించింది ఆ సత్యం బయలుపరచబడింది కాబట్టి ఎగు సమస్య మనం కూడా అవన్నీ మనం తెలుసుకోవాలంటే దేవుని ఒక పరిశుభాత్మ అభిషేకం మనం పొందుకొని వెళ్ళిపోతూనే ఉండాలి కాబట్టి ఒక విషయం నాకు ఎప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది అపోలో అపోలో దేవుని బిడలు దేవుని బిడ్డ ఒక ప్రాంతంలో కూర్చొని మనం ప్రార్థన చేస్తుంటారు అపోషణ కార్యక్రమాలు పొందే అని ఈ రోజులో సాధారణంగా మనం చూస్తున్న గురు మనకి ఎవరన్నా ఏదన్నా చేస్తున్నప్పుడు కొంచెం కష్టకరంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే మనం జీవుని పట్ల మనం ఆసక్తి కలిగి పెట్టు మనం నేర్చుకోవాలి మనకి మన సినిమా నేర్చుకుని మన విధానాలన్నీ పక్కన పెట్టేసి ప్రభుకు మన చోటు ఇచ్చినప్పుడు అవి మనకి అను అనుగ్రహించబడతా ఉంటాయి అప్పుల్లో కూడా ఆయన శిష్యులు నేర్చుకుని ఎంతో సేవ చేస్తూ కాబట్టి ఆయనకు పశుధాత్మ అభిషేకం లేదు అక్కడ అయినా కానీ సేవ చేస్తే ముందు పోతు ఉన్నాడు కానీ పౌలు ఒక ప్రదేశం నుంచి వస్తూ ఉంటే వాళ్ళంతా ఒక కూర్చొని పాఠాలు పాడుతుంటారు దేవుని చూపిస్తూ ఉన్నప్పుడు అప్పుడు పౌలు అంటాడు మీరు ఏసు విస్మించినప్పుడు పశుధాత్మ కొన్ని తీరాలు అడుగుతుంది అక్కడ అచరంగా ఉంటుంది అక్కడ అంటే దేవుని సేవ చేస్తున్నారు దేవుని సేవ అంతా చెప్తున్నారు కానీ పరిస్థితి ఆత్మ అభిషేకం లేదు అని ఒక పౌలు వచ్చి అక్కడ ఎక్కడ తీసుకుంటే ఆయనకు కోపం రావాలా కానీ ఆయనకు కోపం రాలే చూడండి అది గ్రహించగలనైనా ఆయన బలయత అని ఎక్కడ తగ్గిపోలేదు ఎక్కడ దేని పొందుకోలేదు అది పౌరుల ద్వారా దేవుడు జ్ఞాపకం చేసింది పౌరులు ఏమిటే ఈ కలిసి ఆ పౌరులు ప్రార్థన చేసినప్పుడు అందరూ అప్పుడు గంభీరంగా వాళ్ళు సేవ ముందుకు పోవడం మనం చూస్తూ ఉంటాం కాబట్టి మన జీవితాల్లో ఒకవేళ దేవుని ఆత్మ లేకుండా మనం దేవుని సేవ దేవుని ఆత్మ లేకుండా మనం ఆ ఇంటిలో ఉందామేమో మనం పరిశీలించుకున్నప్పుడు మనం తెలియకుండా అరీతి ఉన్నారు కాబట్టి ఎప్పుడైతే పౌరు చెప్పింటే వాళ్ళకి అది గ్రహించి దేవుని ఆత్మతో నింపబడి గంభీరంగా సేవ మనం చూస్తూ ఉంటాం ఎన్నెన్నో విషయాలు క్షతీకరించి అక్కడ వాళ్ళు ముండిపోయేట్టు మనం చూస్తూ ఉంటాం అంటే పౌరులు ఎంతగా ప్రభువులు ఉండిపోయిన విషయం మనం అర్థం చేసుకుంటే ఆ కంటికి కనిపించే ఈ రోజు చాలా మంది ఇవన్నీ మన కంటికి చూడలేపడతాం అంటే శీకరణ గురించి అది మనకు కనిపించం ఆత్మలనే చూడాలా అని ప్రభు మనకి జ్ఞాపం చేస్తుంది కాబట్టి మనం కూడా ఆయన ఆత్మ అభిషేకం పొందుకొని సంపూర్ణ మనం ఆయనతో కొనసాగాలనే సత్యాన్ని అనేకలాగా మనం ఉండాలి మన నెలలో చూసిన తలంపులు బహు విస్తారములు ఎక్కడ విషయం ఉన్న ఎన్నో విషయాలు అక్కడ చూపిస్తా ఉన్నాడు అన్ని విషయాలు మనం తెలుసుకోవాలా అనే విషయం అందుకే యోహన్ భక్తుడు ఆ చివరి అధ్యాయంకు వచ్చి ఎప్పుడు అంటాడు ఏసుప్రభు చేసిన సుంచక్రియలు కానీ మహాక్రియలు గానీ ఇంకా చేసిన కార్యం చాలా కానీ అవి అవి రాయాలంటే ఈ భూలోకం కూడా అంటే ఈ బైబిల్ లో కాదు ఇంకా చాలా హింఛాలు దేవుడు చెప్పాడు అవన్నీ కూడా రాలేదంట కాబట్టి అదే కంటి జనవని అవన్నీ మనకి తెలిసిపోయింది మనకు ఆశక్తి ఉంటే ప్రభు ఈ యొక్క సమస్యలు మనకి అవి బయటకు వస్తాయి ఇంక అది కొంచెం పెట్టింది అంటే మనం ఒక తలంపు రావాలి మనకి మేము తనకు రావాలి ప్రవ్వ ఇదే కాదు ప్రవ్వా ఇంకా అది బయటపొచ్చిన కావాల అది ఏదైనా బయటపడతావా అదే నాకు నేను నేర్చుకోవాలి అన్నప్పుడు ఆయన ఆత్మని కనుగొరిస్తాడు ఆశ్డు నువ్వు అప్పుడు తగుతూ ఉంటే దేవుని వర్తించి ఎన్ని విషయాలు అది తీసుకొస్తూ ఉంటాడు నువ్వు చూస్తూ ఉంటు ఎంతో ఆనందిస్తూ అనేక వచ్చి పంచుకుంటాడు కాబట్టి అలాంటి జీవితంలో మనం ముందుకు కొనసాగి ప్రభు కొరకు మనం ఆయన కొన్ని సాక్షించేలాగా ఉండాలా మరి విశేషంగా ఆయన నూతన అభిషేకం మనం పొందుకొని గంభీరంగా మనకు సేవ చేసే ముందుకు పోవాలి అలాంటి కృపదేవుడు మనకు అందరికీ అనుగ్రహించాలని చిన్నగా ప్రార్థన చేస్తారు స్తోత్రుల గొప్పదేవానికి వంద అబ్రహాంశాఖ యాక గొప్ప దేవ పరిశుద్ధులు స్తోత్రమైన పౌరు ప్రభావ తన చింతకాలం అంతా ప్రభావ ఎన్ని సమయంలో వచ్చినా గానీ ప్రవ్వా తనిఖీ నిషేధించుకుని ముందుకెళ్ళి తో ఎన్నో ప్రాంతాలకు వెళ్ళేసే ఆయన ఎన్నో విషయాలు బయటపరిచిన పౌరు ప్రభావ ఆయన నీకు వందాను ప్రభావ అలాంటి ఆసక్తి మేము కూడా కలిగి ఉండాలా తండ్రి మరి విశేషంగా ప్రభావ విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేసిన పౌరులు అవి ఆత్మ వల్లే అనుగ్రహించబడతాయని అన్న ప్రభావ ఈ రోజు కూడా ఈ యొక్క ఎందుకు గ్రహించని శక్తిలో ఉన్నారంటే దేవుని మీకు ఆత్మ లేకపోతేనే అర్థం కాదని అనుగ్రహించగలుగుతున్నాం ప్రభావ ఒక కుల రీతిలో ఉండే ప్రభావ మీ ఆత్మ కనుగరించినారు రాష్ట్రంలో దత్త పుత్రులుగా స్వీకరించి సొంత కుంభాలు తా చేసుకుని ఆత్మ అనుగరించినారు తండ్రి అని పిలిచి ఆహార మాకు అనుగ్రహించే నీకు వందన ప్రభావ ప్రభావితి నేర్చుకోవాలి కట్టుకు బిడ్డ నూతన అభిషేకం దయచేసి ఇవి అర్థం చేసుకోలేనా ప్రభావ ఆత్మీయత ఇచ్చిన ప్రభావాలు హృదయాలు చెరువు ప్రభావ ఆ కంటి కంటించి చెప్పు హృదయానికి అర్థం కానీ చూడాల ప్రభావ మీరే మాకు మీ ఆత్మ వల్ల దయచండి పశుధాత్మ అభిషేకం అందరూ మీకు గంభీరంగా ప్రభావం వాడబడలాగన మీ నీటి సత్యం అనేక ప్రభావం విశుదీకరించి అతని అర్థమయ్యేలాగా ప్రకటించలాగిన ప్రేమతో అలాంటి ఆత్మ అభిషేకం మాకు అందరూ దయచేసి నామానికి నయమ తెచ్చుకోవాలి ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించే ్రదర్ తను చెప్పిన వాక్యం చెప్పినారు దేవుడు తను ప్రేమించిన వారికి అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ఆయన ఏర్పాటు చేసినటువంటి ఈవులు కంటికి కనబడలేదు చెబుకి వినబడలేదు ఎంతో మహిమకరమైనటువంటి విషయాలు వాటిని మన జీవితంలో తరచు చూడాలంటే ఆత్మీయమైనటువంటి కళ్ళు ఆత్మీయమైనటువంటి జీవితం జీవించినప్పుడు అటువంటి విషయాలు దేవుడు మన జీవితంలో బయలుపరిచేవాడుగా ఉన్నాడు ఎప్పుడైతే మనం వాటిని గ్రహిస్తామో ఆయన మనం ఆరాధించే వారంగా ఆయన్ని మనం గనపరిచేవారంగా మన జీవితం ద్వారా ఆయన మహిమ పొందే విధంగా ఆ ఉంటాయి అతి వాచ్యాన్ని దేవుడు మన జీవితాల్లో కలిగి స్థితిని మనం కలిగి ఉంటానికి దేవుడు సాయం చేయాలని ఆయన వైపు చూద్దాం పర్వాలండ్రి నందకు దేవా మాకు ఇచ్చిన సమయం బట్టి ఇంత వర్ణాలు నీకు సూత్రులు తెలుస్తున్నాం తండ్రిగా తండ్రి ఆయన జీవితా ఉన్నా కలిసి సాధన చేసుకోవటానికి తర్వాత సమయం బట్టి ఈ వాక్యాన్ని బట్టి నీకు ఇంకో వర్ణాలు ప్రత్యేకంగా తండ్రి నువ్వు ఇచ్చిన వాదనం బలగొప్పి మమ్మల్ని కూరుకొల్పేదిగా తండ్రి నేను నిరీక్షణ ఉంచుకునేదిగా ఇక్కడ తండ్రి ఆయన నువ్వెంత ప్రేమిస్తున్నావో అని చూపించేదిగా తండ్రి ఆయన మేము ఎంత అమూల్యమైన వరం అనేది చూపించేదిగా ఉన్నందుకు నీకు ఇంకో వర్ణాలు నీకు ఇస్తుంది తెలుస్తున్నాం అయ్యా తండ్రి ఆయన మా మా జ్ఞానానికి అతీతమైన తండ్రి బహుమానం మాకేదైతే ఉంచారో తండ్రి దానికి మహా నేను యోగ్యం కాయనా ఆ మటుకు నేనైతే యోగ్యని కాదు దాని ప్రభావా నీ ప్రేమ నా పట్ల నోగొక్కలు కనుక నేను ఆలోచించి ఈ లోకంలోనే నేను నువ్వు తండ్రి నువ్వు జీవులతోటి నేను సంతోషము సమాధానము తండ్రి నేను వీటితో నింపేవాడివి కాదు తండ్రి నేను ఆ కూడా అసలున్న లోకంలో కూడా సభ శ్రేష్టమైన మీ బిడ్డలకు ఇవ్వడానికి ఉద్దేశించడం విధానం బట్టి పవనాలు ఈ లోకంలో మాకు ఎక్కువనిచ్చారు రక్తాన్ని ఇచ్చారు మాకు మా జీవితాన్ని కడుక్కోటానికి అది నేను ఆ లోకంలో కూడా తది ప్రభుతో మేము చూసుకుంటాము సదాకాలము తది ఆయన ఆ రీతిగా తది మమ్మల్ని అంత ఉన్నతంగా మమ్మల్ని చూసినందుకు ఉన్నతంగా మమ్మల్ని తండ్రి అప్పట్లో మీరు జాగ్రత్త వహిస్తున్నందుకు మీకు మీకు ఏ అయ్యా తండ్రి సహాయం చేయండి తండ్రి నేను నిబంధనలు న్యాసం చేసుకోమని కాస్తున్నాము తండ్రి విజయ పుస్తకం ఆశిస్తున్నాము ఏడాది మీద న్యాసం చేసుకోండి తండ్రి పూర్తిగా ఆరోగ్యం దయచేయండి చక్కపరచండి భారీ న్యాసం చేసుకోండి ప్రభావ సహాయం చేయండి తండ్రి కుట్లా వదలపరచండి తండ్రి కుటుంబాన్ని తీర్చండి తండ్రి ఆయన ఇమ్యూనిటీ హై గా ఉంచండి ప్రభావ తండ్రి ఆయన విశ్వాసాన్ని అధికంగా ఉంచండి తండ్రి ధైర్యం దయచేయండి బలం ఆరోగ్యం దయచేయండి ప్రోత్సహించమని ప్రార్థిస్తున్నాం మందుల వల్ల కాదు కానీ తండ్రి మాట వల్ల వారిగా ఉన్నాము మీకు ఇంత పొందాలి తెలుసుకున్నాం తండ్రి ఆ దేశము ఆ రాష్ట్రం కోసం ప్రార్థిస్తున్నాము తండ్రి విగ్రహాదంలో మనకి తేలుతుండగా అయ్యా తండ్రి నేను మా మీరే న్యాయం చేసుకోండి నేను శాపం నుంచి ప్రభావం కాపాడమని అయ్యా తండ్రి నిత పట్టించిన బిడ్డల్ని నిన్న కుటుంబాలని ఆత్మీయ కుటుంబాలని అదే విశ్వాస కుటుంబాలని చేసుకోండి అది ఉన్న స్థలంలో చుట్టుపక్కల వాళ్ళతో వాళ్ళు ఎలాంటి జీవితం జీవించాలో ఎలాంటి స్వార్థ ప్రకటించాలో వాళ్ళకి సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం మీకు సూచించండి మీ మహిం పొందమని ప్రతి వస్తుత తీర్చండి సహాయం చేయండి మీ బిడల్ని కూడా ఎదురుగా ఉప్పుగా ఉంచండి ఈ సేవకులని గొప్పగా పోషించి కాపాడమని ప్రార్థిస్తున్నాం సంఘాలని పోషించండి సంఘాలలో జరుగుతున్న సబ్బు మీటింగ్స్ జీవించండి టెంపుల్స్ లో తండ్రి తిరుపతి దేవస్థానం మాత్రం తండ్రి భయంకరంగా కోవిడ్ వచ్చి ఏడు వందల మంది అడ్మిట్ అయ్యి ముగ్గురు చనిపోయారు అలాంటి పరిస్థితి ఈ సంఘాలకి రాకూడదు తర్వా సహాయం చేయండి టెంపుల్స్ ఎన్నో చేసారు కానీ ఎలాంటి సంఘాలు చక్కగా జరిగినట్లుగా అది చక్కగా చక్కగా ఆడాది వీటి గొప్పదయచేయండి సహాయం దయచేయమని కాదు ఆ మాటలు మతీ అద్భుతమైన తండ్రి శక్తిని మనపచ్చమని ఏ విధంగా ఏది తాకదని చూపించమని కాదు లోకంలో ఉన్నప్పుడు తండ్రి ఆయన సమాజం ఒకసారి వాటిని బాగా చేశారు పెద్ద సంవత్సరాల నుంచి స్త్రీని బట్టి బాగా చేశారు అదే ని మందిరము నీ సన్నిధి పరిస్థితిగా ఉండాలి కాని ప్రభావిత స్ప్రెడ్ అయ్యేది కాకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం సూచించండి సహాయం చేయండి ప్రతి ఔషధమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆయన ఏ రీతిగా తండ్రి ఆయన దేశం తల్లి నుంచి కాపాడండి తల్లి అనవసరమైన కొన్ని పాలిటిక్స్ బయట ఉన్న పాలిటిక్స్ మనుషులు చనిపోతుంటే అయ్యా తండ్రి రాజకీయాలు ప్రభావిత సహాయం చేయండి రెండు రెండు స్టేట్స్ ప్రభా తండ్రి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాటర్ వాటర్ మేనేజ్మెంట్ గురించి వాళ్ళు తండ్రి వాటర్ డిస్ట్రిబ్యూషన్ గురించి చర్చలు జరుగుతుండగా దానివల్ల ప్రభా తండ్రి ఎలాంటి గొడవలు ఎలాంటి ప్రభా త ప్రభావం కొన్ని రాజకీయాలు రాకుండా సహాయం చేయండి గొడవలు కాకుండా సహాయం చేయండి ప్రభావ తండ్రి ప్రజలు ఇప్పుడు ఇప్పుడు తిరిగేవారుగా ఉన్నారు అయ్యా తండ్రి ఇప్పటికే తండ్రి ఐదు వరకు తండ్రి స్టార్టింగ్ లో ఎంతో గొడవలు అయినా మనుషులు తండ్రి ఒక రూపం తప్పుకోవటము ఒకరికొకరు కొట్టుకోవటము ప్రభా ఒకరికి ఎలా కొట్టుకోవటం ప్రభావ అలానే పరిస్థితి స్కూపించండి ఈ నేల విషయంలో ప్రభావిత జగన్ గాని తండ్రి పనిచేసే వాళ్ళు ప్రభా తండే సరిగా తండ్రి మంచి అండర్స్టాండింగ్ కూడా చేయడానికి ప్రభావ మంచి విజయం ఇచ్చండి జగన్ కు ముఖ్యంగా ప్రభా నీ నామం కలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి ప్రభా తండ్రి ఆయన ఎంతవరకు అంగీకరి అయ్యా తండ్రి అయినా ప్రభా సహాయం తెచ్చేయమని తండ్రి ఇద్దరు కూడా ప్రభావ తండ్రి సమాధానం చేయటమే దయచేయండి సహాయం చేయండి ప్రభావ ఏ రీతిగా తండ్రి ఎన్నో దక్షిణో ప్రదేశాల్లో తండ్రి తండ్రి జరిగిన అగ్ని ప్రమాదము ప్రభావ ప్రజల కోసం ప్రార్థిస్తున్నా ప్రభావం తోటి అనేకలు తనిపోతుండగా ప్రభా తండ్రి మీరు సహాయం తెచ్చేయండి మా దేశము అతను బయట దేశాల గురించి కూడా ప్రార్థిస్తున్నాం బాబా సహాయం చేసండి అతను ఇంగ్లీష్ సమయంలో తది పార్టీకున్నీ వందనాలు ఆ కుటుంబాన్ని మీరు న్యాయం చేసుకోండి ట్విటర్ని బాబా ప్రభుదాసులు వాళ్ళ కుటుంబాలని వాళ్ళ పిల్లల్ని తండ్రి ఆత్మీయ జీవులతో దీవించండి శారీరకమైన దీవులు అనేక సంపాదించారు వాళ్ళు తండ్రి ఎన్నో ఇళ్లు సంపాదించారు ఇంకొకటి ధనము సంపాదించారు గాని అయ్యా తండ్రి నోకంలో తండ్రి మనుషుల దగ్గర ప్రేమ సంపాదించుకోలేక పేరు తండ్రి అలా మనుషులు వాళ్ళంటే ద్వేషించే వారుగా ఉన్నారు అలాంటి స్వభావాన్ని కనిపించిన వారుగా ఉన్నాడు అయ్యా సహాయం చేయండి మాట్లాడండి వాళ్ళతోటి వాళ్ళ జీవితాన్ని మార్చాను ప్రభావ సహాయం మీకు చూపించమని ప్రార్థిస్తున్నాం ఏదైతే తండ్రి నేను ఈ రోజు తండ్రి అద్భుతంగా మమ్మల్ని జీవితం చేసినట్టు తండ్రి అనేకలు మరణించారు మీకే వనరాలు చలిస్తూ మరొకసారి చిటికాడు జాబ్ కోసం ప్రార్థిస్తున్నాం గిడన్ గిడేసుకోండి సహాయం తెచ్చి ప్రార్థిస్తున్నాం అవేరాము సస్పరచ వ్యూహం అని చెప్పారు బాల్ చేయండి అండి ఆయన ప్రభావ చుట్టుపక్కల వాళ్ళతో ప్రభావ గొడవలు లేకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను చూపించండి ఏ రీతి ఆయన ప్రతి పరిచయాన్ని దీవించమని తాండాలు చేసిన పరిచయలంతాపం చేసుకోండి ప్రభావాలలో ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో ఆత్మస్ లో చేసిన పరిచయలు అన్నిటిని కూడా న్యాసం చేసుకోమని ప్రార్థిస్తుంది పెట్టబాబు నుండి వేసుకుంటున్నాం సబ్బు అవునండి మహమ్మ స్వరుకి వాడన ఈ దేశాలని లెక్క ఎంతో బాగా ఎందుకంటే ఇది నా పిల్ల నూతనమైన మాకు అనుగ్రహించండి పశుధాత్మ అభిషేకాన్ని మాకు అనుగ్రహించండి నేను ఇది నన్ను మీరు మాత్రం మాట్లాడనతో పశుధాత్మ లేని వాడు నా వాడు కాడనరు తావా తన నడిపించేవాడు వారందరూ పశుధాత్మ చెత నడిపిన వారందరూ దేవుని కుమారు అనబడ్డ వాక్యూ చూపించిన దాన్ని బట్టి నీకు వందాలేసేయాలి అవుతలేదండి అపోలో అనే దైవచంద్రుడు తన శేషంతో పాటు ఓ ప్రోభా ఉన్నాడు కానీ పరుశుదాత్మతనే తెలియని శక్తి అయ్యాయ పౌలు వచ్చి సరిగ్గా సెంటర్ తనకి పర్శుదాత్మ తెలియదు ప్రభావ అతను తిరిగి భాషను పొందినట్టు మేము చూస్తున్నాం అక్కడ వాక్యం ఆశ్చర్యకరంగా అప్పుడు పర్శుదాత్మతను మీడికి వచ్చినట్టు మేము అక్కడ సాక్ష్యం చూస్తున్నాం నైనా అవును ప్రభా మీది చేయలే ప్రతి ఒక్కరి మీద ఆధ్యాధికంగా నా అని మీరు అన్నారు నేను కాబట్టి నేను మీరు అందరి మీద కుమరిస్తున్నారు ఇది అంత ముగింపులకు వచ్చిన ప్రభావం పేదరి కాలంలో ఇది ఆరంభమైంది తండ్రి పెద్దకు వస్తుంది మొదటి దశాబ్దంలో ఆరంభమైన రెండు వేల సంవత్సరాల నుంచి మీరు మీ బిడ్డల్ని అభిషేకిస్తూనే ఉన్నారు పరశుదాత్మ ద్వారా హారీత మీరు సత్యాలను చూపిస్తున్నందుకు మీరు వాడాలి ఆయన ఈ యొక్క పరుశాత్మనార్థండి ఆత్మలో నడుచులన్న సహాయపడండి మరి మీకు చూపించడానికి సహాయపడండి వాక్యాలు అరుదుగా ఉన్నాయి ముఖ్యంగా తండ్రి మరుసర్ మమ్మల్ని తండ్రిని జ్ఞాపకం చేసుకోమంటూ పాటిస్తున్నాం మీ రక్షణ ప్రణాళికలు మేము అందరం సహాయపడమని పాటిస్తున్నాం ప్రభావ ముఖ్యంగా విజయ్ గురించి మేముస్తున్నాం తండ్రి వచ్చండి మేము అందరం ఉన్నాం ప్రభావ చేసి అభిషేకించి నడిపించండి స్వస్థపరచండి నేను ఆదరించండి స్వచ్ఛిందోన్నత వనరాలు వేస్తాయ్యా సర్వోన్నత గొప్ప తండ్రి మీకే స్తోత్రాలు వేస్తా గవ్వ విజయ్ నివస్థపర్చి తిరిగి ప్రార్థనలు నడిపించమని ప్రార్థిస్తున్నాం తన భార్యను కూడా కాచి కాపురండి ప్రభావ శక్తులని గదిస్తున్నా ప్రభావ మీరే స్వస్థపర్చు బాధితున్న ప్రభావర్మల్స్ నడిపించేకృష్ణ గొప్ప దేవ సరే సంపూర్ణ మహోనతులకు అబ్రహాం సాఫీలో గొప్ప దేవ ఈ గడిచిన కాలం ప్రభావంగా కాపాలైన మీ కృపల్ సజీలపై శివరాత్రి ముందు కాచి కాపాలైన మీ కృపలు ముందు దాచుకున్నాం ప్రభావీతించుకుంటున్నాయి సాయంత్రం నడిపించిన ప్రభావ మీ వాత్యం ధ్యానిస్తూ ప్రార్థించిన సమయాన్ని బట్టించుకుంటాం ప్రభావ దేవ మీ వాటించాయినాదేవ్ వాళ్ళు సమాప్తి ప్రభా నాదేవ అనేకులు ప్రభావ చెంటే నడిపించలాగన అలాంటి ఆత్మీయమైన అనుభవంలో నడిపించమని ప్రార్థిస్తామైనా ప్రభావం అనేకులు ప్రకటించలాగిన సహాయపడండి నా దేవ నా ప్రభావ ప్రభా నా తండ్రి వనాలైన ప్రతి దశలో ప్రభావ మీరే మాకు సాయకులు ప్రార్థిస్తాం మీరు ఆత్మాభిషేకంలో నడిపించండి ప్రభావ ఇంతమంది ప్రభావి బిడ్డలైనా ఆయన ప్రభావం అబద్ధ బోధలో పడి ప్రభావ పుట్టిన ప్రాటునైనా ఆయన వాళ్ళు అదే సత్యం అనుకున్న ప్రభావ అందులో మెరుపుకున్న ప్రభావ బిడ్డల పట్ల మీరు కలిసి చూపించిన ప్రభావాత ప్రభుత్వ మీకు సత్యం గ్రహించలేదు మీకు మీరు ఆకర్షించుకుని ప్రార్థిస్తామైనా గొప్ప గొప్ప సేవ ప్రభావ ప్రతి ప్రతి సంఘంలో లేవినట్టు ప్రార్థిస్తే అబద్ధ బోధించి మంచి నిరూపల పొందిన ప్రభావ సత్యం గ్రహించి మీకు ఒక ప్రభావ ఘనమైన దీనించడా సహాయకరమైన ప్రాధిస్తానైనా అడిగిగా ప్రభా ప్రతి వాటిని అటెండ్ చేసుకోవాలను ఇంకా ఇంకా సత్యంలో నటించమని సాధిస్తున్నాయి ప్రోభానా దేవా మాట్లాడినప్పుడు జనాలి ప్రభా మీరు గడ్డించే క్రిడాల ప్రభావ ప్రతి దశలో మీకు వివేక దీపించిన బిడ్డలుగా తయారు చేయండి ఆత్మని అనుగ్రహించిన వన్నాను ప్రభావ అడితే ప్రభావస్ ప్రతి దిగుదాం చేసుకున్నా మీకు కలిగే దీపించిన ప్రభావితీపించమని సాధిస్తామైనా దేవస్థరే మీరు గడ్డించమని సాధిస్తున్నాయి తండ్రి మీ కృపను ప్రభావిడైన ప్రభావం జీతం పడాలే సహాయపడనాల ప్రభావం నడుస్తున్న ప్రభావతిని స్వస్థపచ్చండి మీరు కాల్ చేయడం సాధిస్తున్నాయి మీరే సహాయపడండి కనికరించాలి రక్షించుకోమో సాధిస్తున్నాయి ఆర్థిక వ్యవస్థ ప్రభుత్వం చేయమంటే సాధిస్తున్నాయి ఎంతమంది ఉద్యోగాలు పోయిన ప్రభావం వాళ్ళు రోడ్లు పడ్డ త్వ బిడ్డలు పట్టణాలు కనికరం చూపించిన వాళ్ళు తెలుగు ఉద్యోగులు ఇచ్చేలాగిన సహాయపడండి మంచి సాలరీస్ ఇచ్చేలాగ సహాయపడండి కంపెనీస్ కూడా త్వర వాళ్ళు కూడా త్వ మంచి వాళ్ళ ప్రాజెక్టులా సహాయపడమని ఆగిస్తున్నాయి పనిచేసుకున్న వాళ్ళు సామాన్య ఎంతో మంది ఉన్న త్వన వాళ్ళ జీవనాధిపతి ప్రభావ భయం ఏది ఏమి ప్రభా మీరు కృపదించి కనికరం ప్రభావ పచ్చక బిడ రక్షించబడాలి ప్రభావం కనీస ఆయన ఏ క్షణంలో ప్రభుత్వం రాక జరుగుతున్నాయి ప్రతి సూచన ఇస్తున్నారు చుట్టిస్తున్నారు మీకు అన్నాను మేము జాగ్రత్తలు అటెండ్ చేసుకోవాలా మా జీతాలు పరిశీలించుకోవాలా మీ వాక్యం తగ్గం జీవించాల మరి వాటిని అనుకోకుండా ప్రకరించాలి మీ యొక్క రక్షణ ప్రణాళికలో మేము భాగంగా ఆయన పౌరుతులు సాగిపడని సాగిపోవాలి భయపడకుండా సాయపడాలి ఎన్నో బలవంతంగా దృష్టించడం సాధిష్టమైన వాటిని తవాడి పాతలను గడ్డించమని సాధిష్టమైన మీ ప్రాద్ధం బిడ్డ మీ దహించి మీరు కంచపెట్టని ప్రభావ మీ రక్తాన్ని ప్రోక్షింపచ్చేది మీ కరికి చూపించు ప్రభావం దర్దించమంతా తండ్రి ఈ దశలో ఉంటుంది బలపరించమని ఆదిస్తాయన బలహీతను కొట్టినైనా మీకు బలం చెప్పిన బిడకు అనుగ్రహించిన తండ్రి వండాలి ఒక ప్రవాహ సముచిపోయిన వారిని అలసిపోయిన వారిని బలపరిచే దేవుడు ప్రవానికి బలపరించు ఎదిపడిస్తాయి విశ్వాసంలో కోల్పోయపడ నా ప్రభావం దుష్టి భయంకరం గర్ధించిన ప్రాంతం కుటుంబ చుట్టూ ది కంచి పెట్టండి మీరు కంచి పెట్టండి కుటుంబాలకు ఆఫ్ వచ్చేసి కుటుంబానికి ప్రవాసం లేకు మంచి ఆరోగ్యం దాని ప్రభుత్వం బలపరచండి నాదేండి ఆర్పించి జీవించాలన్నా నయనండి మరి విశేషంగా సిద్ధపడాలని మీరు సిద్ధపడాలి ప్రభావం అభిషేకించి చె అనుగ్రహించినటువంటి యొక్క సమయానికి దేవాత పడిన వాక్యం కొన్నాడు నమ్మకం ఏంటండ్రి ప్రింగుల గణరాజా చరికలను కై కొన్ని మా జీవితాలను సరిచేసుకునే వివరంగా ఉంటాను సమయం చేయండి నమ్మకం ఏంటి నిర్లక్ష్య దిగ ఆత్మీయపరమైనటువంటి గుడితనం నుండి నమ్మకమైన రెంగుల తండ్రి మోస్కరమైనటువంటి తలంపుల నుండి మమ్మల్ని దూరపడుతున్నాం రెంగులు గంట రాజా ఎంగుల కింద తండ్రి మీ అధికారం కిందకి మీ యొక్క బలం మీ యొక్క ఆత్మ నడుపుదల కిందకి మమ్మల్ని తగ్గించుకుంటుండగా సహాయం చేయండి అట్టి వారంత్రి కొంతమంది వారు ఏం ఏ మంచితనం లేని వారో తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని మీ వైపు చూస్తున్నాం నమ్మకమైన తండ్రి ఈ మధ్యలో మీ వైపు చూస్తుండే కాకుండా గురించండి చిత్రం మీ యొక్క పూర్ణమైనటువంటి చిత్రం మా యొక్క జీవితాల్లో జరగడానికి సహాయం చేయండి సమయాల్లో అమలు ఎందుకు ఈ యొక్క స్థితిలో ఈ యొక్క సమయంలో ఉంచినారు తండ్రి దాన్ని అయ్యా నమ్మకమైన తండ్రి మీ సహాయం చేయండి మార్గం తెరవమని అయ్యా ద్వారాలు తెరవమని మీ పని కలిగి వారం కావడానికి సహాయం చేయండి మేము చూస్తున్నాం ఎంతమంది అయితే అధికారస్తులు అయి ఉన్నారో క్లాస్ దేవా మన సైడ్ లో ఉన్న వారిని విడించి మీ పాదాలు పట్టుకుంటున్నాం కృప్ను అనుగ్రహించండి సహాయం చేయండి దేవ ప్రల్లో ఉండి అయ్యా ముట్టండి అయ్యా కృప్ను అనుగ్రహించండి సహాయం చేయండి నమ్మకమైన దేవాని నమ్ముకోవడానికి అయ్యా నమ్మని గ్రహించడానికి గొప్ప దేవుడుగా వారి గొప్ప హృదయాల్లో మీకు స్థానం ఇవ్వడానికి కృప్రహించండి గొప్ప సాక్షులుగా అయ్యా నమ్మకం ఏంటండ్రి నేను ఎంత మనం ప్రార్థిస్తున్నాను మీకు అయ్యా నమ్మకం ఏంటండ్రి నేను గొప్ప దేవ కడుబేదలో దేవా ఎటువంటి దేవ నమ్మకమైన తండ్రి ఆదాయ వనరులు లేక నమ్మకం తండ్రి కొనుక్కోవటానికి డబ్బు లేక ఆర్థిక స్థోమత లేక నమ్మకమైన తండ్రి కుటుంబాలను పోషించుకోలేక ఎంతమంది దేవ బాధలో దేవ నమ్మకమైన ఉన్నారు వారిని అందరినీ ఎత్తుపెట్టుకుంటూ కృపణను గ్రహించండి అయ్యా ముఖం వారు అనాథ్ నమ్మకం అయిన తండ్రి యాచకులు పిల్లలు నమ్మకమైన ప్రేమ కలిగిన రాజా అయ్యా దీర్ఘకాలిక వ్యాధులతో పాదించబడుతున్న వారిని అయ్యా మంచాల మీద ఉన్నవారి మేము ఎప్పుడు చూస్తున్నాం తండ్రి కృపణండి ప్రేమ కలిగిన రాజా మహిళలుగా తండ్రి ఉన్నతమైన తండ్రి అయ్యా మీ ప్రేమను బట్టి ఎక్కదైన జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకమైనవాదన దేశమైన దేశం అయ్యా మీ పాశాలు పెట్టుకుంటుండగా నా యొక్క దేవ సమస్తమైనటువంటి అధికారాలని మీ యొక్క అధికారం కింద తీస్తున్నాను తండ్రి మీకు సార్ అధికారం కిందకి తెస్తుండగా అప్పుడు నగ్రహించిన తండ్రి ఏ శక్తి తండ్రి మీ యొక్క నామానికి ఎక్కువైనా కాదు అండి అయ్యా నమ్మకం ఏంటండ్రి ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి శక్తిని బట్టి మీకు ఆధారాలు పట్టుకుంటున్నాం అప్పుడు నగ్రహించిన సాయం చేయండి ఆత్మ ప్రవర్తానికి అనేకులు మీ చూడటానికి నమ్మకం ఏంటంటే ప్రచారకుల నుంచి వార్తకులు బోధకుల లేపులాగా మీకు ఆధారపట్టుకుంటున్నాను తండ్రి రెంగులు గంట రాజా రెంగులుగన్ తండ్రి అయ్యా మా మధ్య ఉన్నటువంటి దేవ రెంగుల తండ్రి అధిక్రస్తుల మీ ఆసీనది ముఖ్యంగా విజయన్ మీ పాసీనదిని పట్టుకుంటుండ్రు కాకుండా సహాయం చేయండి రెంగులు గంట రాజాంగులగన్ తండ్రి అయ్యాన్ని అయ్యాపుడు దేవా కోరుకుంటున్నాను తండ్రి సహాయం చేయండి అదేవిధంగా జాషవాడ ఆసీనదులు ఎత్తి పట్టుకుంటుండ్రు కాకుండా నన్ను గ్రహించండి అయ్యా ఇంకెంతమంది అయితే తండ్రి మా ప్రార్థన అవసరం కోరినారు అవసరం మీకు అధికారం కిందకి ఏమి అక్క ఏవా నమ్మకం ప్రభుత్వం కింద మమ్మల్ని తెచ్చుకుంటూ మీ నామానికి మమ్మల్ని తగ్గించుకుంటున్నాం కేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన వేడుకొని నాకు తండ్రి ఆమె thank you, <discretionary public closure> thank thank you uh, right. for saturday bandi din credit debit ha pe jaana